సంకీర్తన నూట ఎనభై తగులు వీరికి గుణి తాదానే తగు జీవుడు మరి తాదానే పలు ఉపమలచే బ్రహ్మాండ కోట్లు తలచే తలపులు తనలోనే ఉలుకక నానాబంధముల తలగనియనిదిది తనలోనే తగులు వీరికి గుణి తాదానే తగు జీవుడు మరి తాదానే సతతము భూమిపై చవులు సారములు తతి నిండుకొనెను తనలోనే రతుల కామినుల రచనలూ సతతమును భోగించడి తనలోనే తగులు వీరికి గుణి తాదానే తగు జీవుడు మరి తాదానే ధనధాన్యములెంతయునర్జించిన తనియడు ఇంతైనా తనలోనే ఘనుడు శ్రీ వెంకటపతియున్నాడు తనువు తాల్చుకొని తనలోని తగులు వీరికి గుణి తాదానే తగు జీవుడు మరి తాదానే